ఎందువల్ల అంటే ఇది ప్రతిఫలించే సందర్భంలో దీని వాల్యూమ్ ఎంతుంటుందో దానికి తగ్గట్టుగా ఆ అనంతుడు చిన్నవాడైపోయినట్టుగా భాషిస్తాడు ఏమండి తర్వాత దాంట్లో ఉన్న నీళ్లు మురికిగా ఉన్నాయనుకోండి కొంచెం కలర్గా ఉన్నాయనుకోండి అప్పుడు స్వచ్ఛంగా ప్రకాశించే సూర్యుడు వెలవెలబోతో మకిలిగా భాషిస్తాడు ఏమండి కానీ వెలవెలబోతో మకిలిగా భాషిస్తున్నాడు కనుక సూర్యుడు సూర్యుని ఎందు మకిలి ఉండునా ఉండదు మరి మకిలి దేని మరి నీటిలో ప్రతిఫలిస్తున్న సూర్యుడికి ఆ మకిలి అంటదా అంటదు ఎందువల్ల సూర్యుడు ఆ నీటి విలక్షణమైన వాడు నీటిలో ప్రతిఫలిస్తున్నాడు అయినా నీటి విలక్షణమే నీళ్లను కొంచెం కదిపారనుకోండి సూర్య ప్రతిబింబం కదిలినట్టు అనిపిస్తుంది కానీ సూర్యుడు కదులుతున్నాడా కదటలేదు ఇప్పుడు చూడండి సూర్యుడు నీటిలో ప్రతిఫలిస్తున్నాడా లేదా ప్రతిఫలిస్తున్నాడు నీరు కదిలినప్పుడు సూర్యుడు కదులుతున్నాడా కదలట అన్యహ అది అన్య అంటే నీటిలో ప్రతిఫలిస్తున్నా నీటికి ఉండే గుణములు దోషములు సూర్యునకు అంటవు నీటి యొక్క కదలిక సూర్యునకు వర్తించదు అంటే ఏమిటి ఇప్పుడు సూర్యుడు పరిస్థితి ఏమిటంటే నీటిలో ప్రతిఫలిస్తూ కూడా నీటి కంటే విలక్షణుడుగానే సూర్యుడు ఉన్నాడు కాబట్టి సూర్యుడికి మీరు ఏది చెప్తే అదంతా ఆత్మకే అన్వయిస్తుంది ఇప్పుడు పరమాత్మ ఈ దేహంలో ప్రతిఫలిస్తోంది నన్ను నన్ను ఎవరో ఆత్మ గురించి ఏదో ప్రశ్న అడిగారు అయితే ఈవేళ రండి అని చెప్పాను నేను క్లాస్కి క్లాస్కి వస్తుంటే మీకు విషయం తెలుస్తుంది ఒక్కరోజులో దీన్ని సెటిల్మెంట్ చేసేటానికి ఇదే మార్కెట్ ప్లేస్కి వెళ్ళి సామాన్లు కొనుక్కు తెచ్చుకోవడం వంటిది కాదు కదా రాసుకొస్తుంటే స్లోగా సందేహాలన్నీ నివృత్తి అవుతాయి కాబట్టి సూర్యుడు ఎలా అయితే ఘటనలోని నీటిలో ప్రతిఫలిస్తున్నాడో ప్రతిఫలించి కూడా ఘటము కంటే ఘటంలోని నీటి కంటే కూడా విలక్షణుడుగా ఉన్నాడో అదేవిధంగా ఆత్మ సూర్యుడు ఘటము వంటి ఈ దేహములో ఘటములోని నీరు వంటి ఈ మనస్సులో ప్రతిఫలిస్తూ ఆత్మచైతన్య రూపంగా నేను అనే రూపంగా ప్రతిఫలిస్తో ఉండి కూడా ఈ దేహము కంటే ఈ మనస్సు కంటే విలక్షణంగానే ఉన్నాడు దేహము పుట్టి గిట్టును కానీ దేహంలో ప్రతిఫలించే ఆత్మ పుట్టదు గిట్టదు అన్య మనస్సు సుఖదుఖముల ద్వంద్వములలో పరిభ్రమించుచుండును కానీ మనస్సులో ప్రతిఫలించే ఆత్మచైతన్యము సుఖ దుఃఖాది ద్వంద్వములకు అతీతముగా నుండును కాబట్టి అన్య పరస్తస్మాత్తు భావోన్య అవ్యక్త అవ్యక్త సనాతన ఇప్పుడు కూడా వేదాంతంలో మిగతా శ్లోకాలు వర్ణించినట్టుగా ఉండదు ఈ వర్ణన ఆత్మస్వరూపం దగ్గరికి వచ్చేప్పటికి వర్ణన కొంచెం కొంచెం గంభీరంగా తయారవుతున్నాయి ప్రతి పదానికి వర్ణన ఉంటుంది మంచిది ఇంకా రెండో శ్లోకం రెండో భాగం ఎస్సర్వేషు భూతూ నశ్యత్ న వినశ్యతి సుధము ఇంతవరకు భాష్యకారులు ఏమంటారు చూడండి పరహ వ్యతిరిక్త భిన్న అది సూర్యుడు ఘటములోని నీటి కంటే పైవాడు అన్యుడు వ్యతిరిక్తుడు విలక్షణుడు ఘటనలో నీటిలో ప్రతిఫలిస్తూ కూడా కుతహ ఎందువలన కుతహ అంటే దేనివ దేనికంటే పైవాడు గొప్పవాడు అన్నప్పుడు దేనికంటే కుతహ అంటే ఎందువలన కూడా అర్థం ఉంది కానీ ఇక్కడ తస్మాత్ అర్థం దేనికంటే దేనికంటే పైవాడు తస్మాత్ పూర్వో ఇంతకు ముందు శ్లోకంలో చెప్పిన ఆ అజ్ఞానం ఆ విద్య కంటే పైవాడు పైది పరబ్రహ్మ పై వాడు అని ఊరికే డూ మా డూ అన్నాం కదా అక్కడ ఒక ఆయన వేషం అది వేసేసుకుని అలా డ్రెస్అప్ అయిపోయి కూర్చున్నాడు అని అనుకోతుంది పరమాత్మ అలా డ్రెస్అప్ ఎప్పుడు ఎప్పుడు ఎవరు పూజ స్వామిజీ అలా వర్ణించారు పరమాత్మ పరమాత్మ అంటే ఎప్పుడూ అలా పెర్ఫెక్ట్గా డ్రెస్అప్ అయిపోయి అలాగ ప్రయాణానికి సిద్ధమయ్యేవాడు డ్రెస్ చేసుకుని ఉంటాడు అలాగా అలా డ్రెస్అప్ అయిపోయి ఉంటాడని అలా కాదు పరమాత్మ అంటే మరి అదే ఈశ్వరుని యొక్క పరిభాష అంటే అదే అర్థం సరిగ్గా మీరు ఏ రకంగా డ్రెస్సప్ అయి ఉంటాడని అనుకుంటారో అటువంటి వాడు కనుక మీకు దారిలో కనపడితే ఎలా నాటకాల వాడు వచ్చేడేమిటి అని మీరే అనుకుంటారు కాబట్టి ఇలా డ్రెస్సప్ అయిపోయి అది పరమాత్మ అంటే అదిగో ఆకార వికార ప్రకారములు లేని ఆ శుద్ధ చితు ఏది కలదో అది పర్వదు ఈశ్వరుని యొక్క పరిభాష కరెక్ట్గా ఉండాలి పరిభాష కరెక్ట్గా లేకపోతే ఏమిటవుతుందో తెలుసిన ఒక జన్మ కాదు కోటి జన్మలు మీరు వెదికినా ఆ ఈశ్వరుడు కనపడ్డం ఉంటాడు పక్కనే కనపడ్డం నేను మీకు చెప్పిన దృష్టాంతం మీరు గుర్తుపెట్టుకోండి రైల్వే స్టేషన్లో నేను ఒక ఆయన కోసం వెళ్ళి వరంగల్ వెళ్ళ చెప్పాను కదా దట్ యూ డోంట్ ఫర్ గుర్తుపెట్టుకోండి ఆయన దేవుడు అలాగే ఉంటాడు దేవుడు యొక్క పరిభాష కరెక్ట్గా తెలియాలి సో ఓ దృష్టాంతం చెప్తాను ఓ సేట్జీ కలకత్తాలో రైలు ఎక్కి ఢిల్లీకి వెళుతున్నాడు రాజధాని ఎక్స్ప్రెస్లో లక్ష రూపాయలు బ్యాంకు నుంచి డ్రా చేసాడు డ్రా చేస్తే కూడా తనతో పాటు పట్టుకెళ్తున్నాడు లక్ష రూపాయలు ఆ రోజుల్లో లక్ష రూపాయలు అంటే ఒక చోరుడు చూశాడు దీన్ని ఆయన బ్యాంకు నుంచి డ్రా చేయడం పరిశీలించాడు ఆయన రైలు ఎక్కడం కూడా చూశాడు వాడు కూడా కంగారు కంగారుగా టికెట్ ఒకటి అదే పెట్టే ఎక్కేసాడు ఎందుకని ఈ ఎక్స్ప్రెస్ ఆయన దిగే లోపల ఆయన దగ్గరున్న లక్ష రూపాయలు కొట్టేసి రైలు దిగేసేయచ్చు అదే అతని ప్లాన్ ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు కొట్టేయడం సరే ప్రయాణం నడుస్తుంది రాజధాని ఎక్స్ప్రెస్ ఇరవై నాలుగు గంటల ప్రయాణం చేసి ఢిల్లీ చేరుకుంటున్నది ఢిల్లీ చేరుకునే ఈ లోపల ఈయన నిద్రపోయినప్పుడు ఎక్ ఎప్పుడు ఈయన బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు అతను ఈయన సామాన్లన్నీ వెతికేట ఆ మూట కోసం ఎక్కడా దొరకలేదు ఇంకా ఢిల్లీ వచ్చేసి దిగిపోయే ముందు అయా సేటిది మీ రహస్యం ఏమిటో నాకు చెప్పండి ఎందుకంటే నేను చోరుణ్ణి నేను మీ దగ్గర ఉన్న లక్ష రూపాయలు ఉన్నాయని నాకు తెలుసు మీరు అది బ్యాంక్ నుంచి డ్రా చేసి రైలు ఎక్కారు నేను దాన్ని పట్టుకోలేకపోయాను నేను అపహరించడానికి వచ్చాను కానీ అపహరించలేకపోయాను మీ ముందు నా పరాజయాన్ని నేను అంగీకరిస్తున్నాను మీరు ఎక్కడ దాచారు చెప్పండి అని అడిగాడు అడితే ఆయన చూడు నేను తెలివిగా ఉన్నప్పుడు నా జేబులో పెట్టుకునేవాడిని నేను నిద్రపోయే ముందు నీ జేబులో పెట్టి నిద్రపోయేవాడిని అని చెప్పాడు ఆయన రాత్రి పడుకునే ముందు ఇతను బెడ్డింగ్లో పెట్టి పడుకునేవాడే తెలివిగా ఉన్నప్పుడు తన బెడ్డింగ్లో పెట్టుకునేవాడు తెలుస్తూ ఉంటున్నాడు నిద్రపోయే టైం వచ్చినప్పుడు ఇతను కొంచెం ఇటు వెళ్తాడు కదా ఇంకా నిద్రపోయే టైం ముందు కాబట్టి తన బెడ్డింగ్లో తీసి అతని బెడ్డింగ్లో పెట్టేవాడు ఇతను నిద్రపోగానే అతను వెతికివాడు కనపడితేగా మనం ఈశ్వరుణ్ణి అలాగే వెతుకుతూ ఉంటాం రైళ్ళెక్కి బస్సులు ఎక్కి విమానాలెక్కి ఈశ్వరుణ్ణి అన్వేషిస్తూ అంచేత ఈశ్వరుడు ఏం చేశాడో తెలిసిన మనకి దొరకుండగా ఆయన దాముకున్నాడు ఎక్కడ దాముకున్నాడు మన హృదయంలో దాముకున్నాడు ఎలా దాముకున్నాడు ఆత్మరూపంగా దాముకున్నాడు వాక్కుకి దొరికితే వాక్కుతో పట్టుకోవచ్చు మనస్సుకు దొరికితే మనస్సుతో పట్టుకోవచ్చు వాక్కుకి దొరకుండా ఎతో వాచో నివర్తే అప్రాప్తి మనసాసహ వాక్కుతోటి పట్టుకోవడానికి ఛాన్స్ లేకుండా మనస్సుతో పట్టుకునే ఛాన్స్ లేకుండగా ఆత్మరూపంగా హృదయంలో దావుకుని ఉన్నాడు వీడు ఆ ఈశ్వరుని పరిభాష అసలు ముందు ఈశ్వరహా అనగానే వీడు డెఫినేషన్ చెప్తాడు అదే మిస్టేక్ ఈశ్వరుణ్ణి పొందుట ఎట్లు ఇంకో డెఫినేషన్ చెప్తాడు అది మిస్టేకే లేవంటే ఈశ్వరుని యొక్క పరిభాష తప్పు ఈశ్వర ప్రాప్తి యొక్క పరిభాష తప్పు ఇంకెప్పుడు పొందుతాడండి వీడు ఈశ్వరుణ్ణి వీడికి ఈశ్వరుడు దొరకనే దొరకడు కాబట్టి ఆ రకంగా మానవుడు భంగపాటు చెందుతూ ఉంటాడు ఎనీవే కాబట్టి సో ఆ అవ్యక్తము కంటే పారాము ఆత్మచైతన్యం తుశబ్ద అక్షరస్య వివక్ వివక్షత వైలక్షణ్య విశేషణార్థ తూ అనే పదం ఉన్నది శ్లోకంలో దాని మీద భాష్యకారులు ఒక ఫుల్ సెంటెన్స్ రాశారు ఆ తు గురించి ఆ తుశబ్దానికి అర్థం ఏంటంటే ఈ అక్షరపరబ్రహ్మ దాని గురించే కదా చెప్పాలనుకుంటున్నారు వివక్షితము చెప్పగోలిన అక్షరపరబ్రహ్మ ఈ అవ్యక్తము కంటే ఇంతకుముందు వర్ణించిన అవిద్యారూపమైన అవ్యక్తము కంటే విలక్షణమైనది సుమా అని చెప్పడం కోసం తు ఇంగ్లీష్లో తు అంటే ఆన్ ది అదర్ హ్యాండ్ అంటారు ఆర్ బట్ బట్ అని పెట్టారంటే అంతకుముందు చెప్పిన దానికంటే విలక్షణమైనది తర్వాత చెప్తారు అని అర్థం బట్ తు కాబట్టి అంతకుముందు పుట్టి గిట్టేదాని గురించి చెప్పారు ఇప్పుడు పుట్టుటా గిట్టుటా లేని పరమాత్మ స్వరూపాన్ని గురించి ఈ శ్లోకంలో చెప్పబోతు భావ అక్షరాక్షం పరం బ్రహ్మ భావ అంటే సత్ అక్షరపరబ్రహ్మ ఈ పరబ్రహ్మకే అక్షర అనే పేరు ముండకోపనిషత్తు పెట్టిన పేరు అక్షరయ్యా తదక్షరధిగమ్యతే పరావిద్య అపరావిద్య అని చెప్పి అపరావిద్య గురించి చెప్పి అథ పరా ఈ అపరావిద్య చెప్పడం అయినది ఋగ్వేద సామవేద యజుర్వేద అవన్నీ అపరావిద్యే వేదాంగములు అన్నీ అపరావిద్యలే ఇవి చెప్పిన తర్వాత ఇప్పుడు పరావిద్య చెప్తాను ఏమిటా పరావిద్య తదక్షరధిగమ్యతే ఏ జ్ఞానము చేత ఆ అక్షరపరబ్రహ్మ పొందబడును జ్ఞానంతో పొందేరు అంటే మీ లోపలే పొందుతారు మీకు బయట పొందేది జ్ఞానంతో దొరకదు కర్మతో దొరుకుతుంది లోపల పొందేది జ్ఞానంతో లభిస్తుంది ఆత్మరూపంగా దేనిని పొందుతారో అది జ్ఞానము చేత లభిస్తుంది ఆత్మ కంటే భిన్నంగా బాహ్యంగా దేనిని పొందుతారో దానిని కర్మతోటి పొందుతుంది కాబట్టి ఆ జ్ఞానము చేత పొందబడే అక్షర పరబ్రహ్మ అన్నారు అంటే అది తప్పనిసరిగా ఆత్మరూపమై ఉంటుంది వ్యతిరిక్త సత్యపి సాలక్షణ్య ప్రసంగోస్తవృత్ర్థమాహ అన్య ఇది ఇప్పుడు అవ్యక్తము అంటే అవిద్య అవిద్య కంటే విలక్షణమైనది అని చెప్తున్నారు అన్య ఇప్పుడు అన్య అని చెప్పడం చేత ఇక్కడ తద్ అన్య్య ఓకే సో పరహ దానికంటే గొప్పది అని చెప్పారు దానికంటే దానితో సమానమైన లక్షణము కలిగి ఉండి దానికంటే గొప్పదా దానికంటే విలక్షణమై ఉండి దానికంటే గొప్పదా ఇప్పుడు ఒక ప్రాణి పుట్టి గిట్టింది రెండేళ్ళు మూడేళ్ళు ఉండి పుట్టి గిట్టింది ఇంకో ప్రాణి వంద సంవత్సరాలు ఉండి పుట్టి వంద సంవత్సరాలుండి గిట్టి రెండు సలక్షణమే రెండు సమానమైన లక్షణమే ఏమిటి పుట్టడం గిట్టడం అది సమానమే కానీ ఒకదానికంటే రెండవది గొప్పది అలాగా ఇక్కడ ప్రకృతి పుట్టి గిట్టును పరబ్రహ్మ పారాము అంటే గొప్పది అంటే ఏమిటి ప్రకృతి కంటే ఇంకో పుట్టి గిట్టుతోనే గొప్పదని అలాగనా మీ అభిప్రాయం ప్రకృతి ఎటువంటి లక్షణములు కలిగి ఉందో అవే లక్షణాలు పరబ్రహ్మకు ఉన్నాయి ఉండి ఆ రకమైన గొప్పతనమా కాదు అన్య ప్రకృతి ఎందు ఏ లక్షణాలు ఉన్నాయో పరమాత్మ ఎందు ఆ లక్షణాలు ఏమీ లేవు ఎలాగో చెప్తావు చూసుకోండి మీరు లెక్క వేసుకోండి ప్రకృతి అంటే దేహాది పుట్టును పరమాత్మ పుట్టుకలేదు ప్రకృతి ప్రకృతి కార్యము గిట్టును ఆత్మ గెట్టదు ప్రకృతి వికారి ఆత్మ అవికారి ప్రకృతి కాల ఆత్మ కాల అతీతము ప్రకృతి దేశపరిచ్ఛిన్నము ఆత్మ దేశపరిచ్ఛేద రహితము ప్రకృతి నానా అనేకములుగా ఉంటుంది ఆత్మ చైతన్యము వస్తు పరిచ్ఛేదరహితము ప్రకృతి జడము ఆత్మచైతన్యము చేతనము ఏమండే ఇంకా అవలేదు ప్రకృతి దృశ్యము ఆత్మచైతన్యము ద్రష్ట యొక్క స్వరూపము ఏమండే ప్రకృతి మిథ్య ఆత్మచైతన్యము సత్యము అని చెప్పాను తొమ్మిది చెప్పాను మౌలికమైనటువంటి వైలక్షణ్యం అసలు ప్రకృతిలో ఏ లక్షణం ఉందో అది ఏ లక్షణము దాంట్లో ఏ ఒక్క లక్షణము కూడా పరమాత్మ ఎందుకు లేదు అది వైలక్షణ్యం అంటే టోటల్లీ డిస్టింగ్ అన్యహ అంటే అర్థం అది పరమాత్మ ఎలా ఉంటాడు అని అడిగారు మహాత్ముని ఒక జిజ్ఞాసు అడిగాడు పరమాత్మ ఎలా ఉంటాడు అంటే ఆయన ఏం చెప్పారో తెలిసిన నువ్వు ఎటువంటి వాడవు తెలుసు నువ్వు చెప్పు నువ్వు ఎటువంటి వాడవు పరమాత్మ ఎటువంటి వాడో నీకు నేను చెప్తాను నువ్వే ఎటువంటి వాడవా చెప్పు నేను అని మొదలుపెట్టు నేను నేను యొక్క యథార్థ స్వరూపములో పుట్టుటా గిట్టుటా ఉంటుందనుకుంటున్నావా లేదనుకుంటున్నావా దేహము పుడుతుందండి గిట్టుతుందండి నేను యొక్క యథార్థ స్వరూపం పుట్టదు గిట్టదు ఓకే పరమాత్మ పుట్టడు గిట్టడు వికారం మీరు ఇప్పుడు నేను చెప్పిన ఇష్టే మీరు నేను యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకుంటే ఆ నేను పరమాత్మ కంటే భిన్నము కానీ కాదు నేను యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవాలి దాన్ని అహం బ్రహ్మాస్మి అంటారు అహం యొక్క అసలైన స్వరూపాన్ని తెలుసుకోవాలి మన దగ్గర సమస్య ఎలా ఉంటుందంటే అహం యొక్క స్వరూపము తప్పు నేను పుట్టాను అంటాడు పోయింది అక్కడతోటే చీదేసింది అక్కడతోటే చెడిపోయింది నేను పుట్టాను అని ఎప్పుడైతే అన్నాడో అహం యొక్క యథార్థస్వరూపము పోయింది కదా ఇంకా బ్రహ్మెలా వీడు బ్రహ్మ ఎలా అవుతాడు అహం బ్రహ్మాస్మి ఒక ఆయన నేను బ్రహ్మనేలా అవుతావు నువ్వు అవ్వావు ఎందుకు అవుతావు అవ్వావు అవో ఎందుకు అవుతావు నీ సంగతి ఏమిటో చెప్పు నేను నిన్న కాకమున్న పుట్టేనండి అయోగ్యుండండి అభాగ్యుండి అల్పుండి మరి ఇంక నువ్వు బ్రహ్మెందుకు అవుతావు అవ్వవు నువ్వు నీకు అలాగే ఉంటావు బ్రహ్మెందుకు అవుతావు అవో కాదండి నేను దేహము పుట్టింది నేను పుట్టను గిట్టను యు ఆర్ ఆన్ ది రైట్ ట్రాక్ ఆల్రెడీ ఒక లక్షణం వచ్చేసింది నీకు బ్రహ్మలక్షణం ఆల్రెడీ ఓ బ్రహ్మలక్షణం వచ్చేసింది కాబట్టి నేను యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకుంటే అదే బ్రహ్మౌ బ్రహ్మ యథార్థమైన నేను రూపంగా అనుభవానికి వస్తుంది బ్రహ్మ ఇప్పుడు అలాగే అనుభవానికి వస్తుంది ఇప్పుడు మీరు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తారు మీకు వెంకటేశ్వర స్వామి ఎలా అనుభవానికి వస్తాడు మీరు దర్శనం అంటూ కరెక్ట్గా చేస్తే ఎలా అనుభవానికి వస్తాడు సపోజ్ నేను ఎక్కడి నుంచో వంద మైళ్ళ దూరం నుంచి వచ్చాను వీళ్ళు నన్ను తోసేస్తున్నారో అడుగో అక్కడ దేవుడు ఉన్నాడు అంటే అనుభవానికి ఏమీ రాలేదు వాళ్ళు తోసేయడమే అనుభవానికి వచ్చిందని అర్థం అంతే కదా మీకు ఏం అనుభవానికి ఏమీ రాలేదు ఈ వంద మైళ్ళు దూరం నుంచి రావడము నేనేమో బస్సు ఎక్కువచ్చాను రైలు ఎక్కువచ్చాను ఈ గోలంతా విదిలిపెట్టి వీళ్ళు తోసేస్తున్నారు వాళ్ళు ఎలా చేస్తున్నారు రూములు దొరకలేదు ఈ బెంగంతా వదిలిపెట్టి లడ్డూలు సరిగ్గా దొరుకుతాయో దొరకవో అని ఆ సమస్య వదిలిపెట్టి ఆ సమయంలో ఆ నేను చుట్టూ అల్లుకున్న వికారాలన్నింటినీ డ్రాప్ చేసేసి నాకంటే భిన్నంగా ఎదురుకుండా వెంకటేశ్వర స్వామి ఉన్నాడనే భ్రాంతిని కూడా విదిలిపెట్టేసి మీరు ఆ దర్శనంలో విలీనమైపోయినప్పుడు అప్పుడు మీకు వెంకటేశ్వర స్వామి దర్శనం అవుతుంది ఆ దర్శనంలో ఇక్కడ నేను అక్కడ ఆయన విడిగా ఉండవు ఈ నేను ఆయన కూడా ఆ దర్శనంలో అంతర్గతం అయిపోయి శుద్ధ చిద్రూపంగా ఉండిపోతారు మీరు ఓ క్షణమో రెండు క్షణాలు అది వెంకటేశ్వర స్వామి దర్శనం అంటే అది దర్శనం అంతేగాని నేను ఇక్కడ నిలబడి పదిహేను పది అడుగుల దూరం నుంచి చూశాను బాగా మెరిసిపోతూ ఉంది అంటే అది ఏమీ దర్శనం కానేలేదు అందుకంటే టీవీలో మంచి దర్శనం అవుతుంది కాబట్టి ఎనీవే నా పాయింట్ మీకు అర్థమైందని నేను ఆశిస్తాను కాబట్టి అహం బ్రహ్మాస్మి అహం యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకుంటే అహం బ్రహ్మ కంటే భిన్నము కానే కాదు ఈశ్వర పరిభాషలో మార్పు రావాలి ఈశ్వర పరిభాషలో మార్పు వస్తే ఈశ్వరుడు దగ్గరవుతాడు ఈశ్వర ప్రాప్తి అనే పరిభాషలో కూడా మార్పు రావాలి అప్పుడు ఈశ్వరుడు లభిస్తాడు లేకపోతే ఈశ్వరుని యొక్క ఈశ్వరుడు లభించడం ఈశ్వర ప్రాప్తి అంటే మీరు డబ్బుతో టికెట్ కొనేసి ఎదరవాళ్ళని తోసేసి బ్లాక్లో లడ్డూలు కొనేసి తినేసేసి ఈశ్వరుడు దొరికాడు అనుకుంటే మీకు ఆ ఈశ్వరుడు దొరకడు దొరికేదో దృష్టాంతం చెప్పాను అది ఈశ్వరుణ్ణి పొంది ఈశ్వరుడు దొరకలేదుగా ఎందుకంటే ఈశ్వరుడు దొరికితే వీడు సంసార బంధం నుంచి వినిర్ముక్తుడైపోతాడు వీడికి ఈశ్వరుడు దొరకలేదని వీడు ముఖం చూస్తే తెలియట్లేదా మీకు లడ్డూ తినేస్తే దొరికేస్తాడండి ఈశ్వరుడు అసలు లడ్డూ తింటే దేవుడు మీకు ప్రీతి ఎవడు చెప్పాడు ఎక్కడ పట్టుకొచ్చాను ఈ సమాచారం లడ్డూ తినడానికి దేవుడు సంతోషించడానికి ఏమైనా సంబంధం ఉందా అసలు మీకు ఎలా అనిపిస్తుంది అది ఏమిటి లడ్డూ తినడం ఏమిటి వడలు తినేస్తే దేవుడు సంతోషిస్తాడా బాధ ఈశ్వర ప్రాప్తి అనే పరిభాషలో ఎంత గల్లత్త చూడండి ఈశ్వర ప్రాప్ లడ్డూ ప్రసాదము ప్రసాదము అనే మాటకి అర్థం వేరే ఉన్నది ప్రసాదము అంటే మనస్సు ప్రసన్నముకుట సత్వగుణ సంపన్నముట దానికి లడ్డు సంకేతం మీరు లడ్డూ కోసం దెబ్బలాడుతున్నారనుకోండి అప్పుడు మనస్సు సత్వగుణంలో ఉందా రజోగుణంలో ఉందా రజోగుణంలో ఉంది లడ్డూ కోసం లంచం ఇచ్చారనుకోండి అప్పుడు రజోగుణం కూడా కదది తమో ఉంది మీరు రజస్తమో గుణాల్లో ఉండి లడ్డూ పట్టుకుని దాన్ని భోజనం చేస్తే మీ కడుపులో నొప్పి వస్తుంది తప్ప దేవుడు ఎక్కడి నుంచి వస్తాడు దేవుడు రాదు కాబట్టి ఈశ్వర పరిభాష ఈశ్వర ప్రాప్తి యొక్క పరిభాష ఈ రెండు స్పష్ట ఆ రెండింటిలో కొంత క్లారిటీ స్పష్టత వచ్చి వాటి గురించి ఉన్నటువంటి కొన్ని అసందర్భములైన భావనలు విశ్వాసములు తొలగించి అప్పుడు మీరు ఈశ్వర ప్రాప్తి గురించి మీరు ప్రయత్నం చేస్తే మీకు ఈశ్వరుడు లభిస్తుంది అద్వేష్ట సర్వభూతానా మైత్ర కరుణ ఏవచ ఆ లక్షణాలను మీరు సంపాదించుకుంటే అది ఈశ్వర ప్రాప్తికి ఉపాయం ఇప్పుడు మీరు ఆలోచించండి అంటే ఇక్కడ ఈ శ్లోకం అటువంటిది అందుకోసం చెప్తున్నాను నేను ఇప్పుడు ఒక ఆయన అంటాడు గురువారం ఏదో త్రయోదశి ఏదో ఉంది వాటెవర్ కాబట్టి ఈరోజు మీరు పచ్చ సిల్క్ రుమ్మాలు పట్టుకోండి ఏ పచ్చ సిల్క్ రుమ్మాలు పట్టుకోవడం ఏమిటి సందర్భం ఉందో దానికి పచ్చది పట్టుకోవాలి మొన్నాడు మొన్నడేం చేయాలి మొన్నాడు ఎర్రది పట్టుకోవాలి ఎందుకు అలాగా ఆ సిల్క్ రుమ్మాల మీద కుంభము బొమ్మ ఉండాలి లేకపోతే స్వస్తిక్ బొమ్మ ఉండాలి అంటే ఏమిటనమాట మీరు పచ్చగా ఉన్న సిల్కు రుమ్మాలు స్వస్తి బొమ్మ ఉన్నది పట్టేసుకుంటే మీరు ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థాయికి చేరేసుకుంటారు అలా చెప్తున్నాడు తప్ప రే ఈ ఒక్కరోజు నీవు సత్యాన్ని పలుకు అని చెప్పచ్చు కదా ద్వేషాన్ని విడిచిపెట్టు ప్రేమను ప్రదర్శించు మైత్రిని కలిగి ఉండు దయను కలిగి ఉండు ఈవేళ త్రయోదశి శుక్రవారం కాబట్టి ఈరోజు దయాగుణాన్ని పెంపొందించుకో అలా ఎవడన్నా చెప్తున్నాడా ఎక్కడైనా విన్నారా అలా చెప్పడా కాబట్టి ఎనీవే ఐ హోప్ యు గాట్ మై పాయింట్ సో ఈశ్వర ప్రాప్తి అంటే హృదయంలో ఉండే తప్పు గుణాలని తిరస్కరించి సద్గుణములను అలవరుచుకునుటయే ఈశ్వర ప్రాప్తి స్వామి అఘణానంద మహారాజ్ చెప్పారు సద్గుణ ప్రాప్తిరేవ ఈశ్వర ప్రాప్తి ఈశ్వరుణ్ణి పొందడం అంటే నేను ఇందాక చెప్పాను చూడండి డ్రెస్అప్ అయిపోయిన ఈశ్వరుడు మీకు ఎదుర్కొన్నా కనపడ్డాడు అనుకోండి ఏం చేస్తారు వాటివిల్యుడు అబ్బో ఈశ్వరుడు నాకు కనపడ్డాడు దెన్ ఆ తర్వాత బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తే ఏం చేస్తారు ఈశ్వరుణ్ణి ఆగమని మీరు బాత్రూమ్కి వెళ్ళి రావాలి కాబట్టి ఈశ్వరుడు కనపడ్డము అంటే అలా డ్రెస్అప్ అయి కనపడితే ఏం చేస్తారు మీరు వాటి విల్డు ఈశ్వరుడు ప్రాప్తి అంటే మీరు హృదయంలో ఆత్మరూపంగా పొందుతారు ఎలా పొందుతారు సద్గుణములను అలవరుచుకున్న ద్వారా పొందుతారు సద్గుణములు అంతేగాని ఈరోజు పచ్చ చొక్కా దొరుకుని రేపు ఎర్ర చొక్కా దొరుకుంటే దేవుడు సద్గుణ కపడా రంగాయే మన్కోన రంగాయే ఓ వాక్యం ఉంటుంది సాధువు ఓ సాధువు వస్త్రాలకు బాగా రంగు వేసేవాయారు మనస్సులో ఆ రక్తి భక్తి అనే రంగు వేయలేకపోయావు అని అంటాడు కబీర్ దాస్ కాబట్టి ఈశ్వర పరిభాష ఈశ్వర ప్రాప్తి యొక్క పరిభాష ఈ రెండింటినీ కొంచెం మనం శోధన చేసినట్లయితే ఈశ్వరుడు దూరంగా లేడు అక్షర పరబ్రహ్మ ఆత్మరూపంగా మన హృదయంలోనే ఉన్నది దట్ టాపిక్ ఎనీవే అన్యో విలక్షణ ఈ దేహము ఇంద్రియములు మనస్సు అహంకారము వీటి కంటే అజ్ఞానము వీటికంటే విలక్షణమైన వాడు ఈశ్వరుడు ఇంకో మాటలో చెప్పాలంటే జాగ్రత్త స్వప్న సుషుక్తులయందు వ్యాపించి మూడు వ్యాపించి చైతన్య రూపంగా వ్యాపించి ఉండి కూడా ఈ అవస్థల యొక్క ధర్మములకు అతీతమైన స్థూల సూక్ష్మ కారణదేహములందు ప్రతిఫలిస్తూ వ్యాపించి ఉన్నప్పటికీ ఈ మూడు పుట్టి గిట్టేటువంటి మూడు దేహముల కంటే అతీతమైన వాడు అన్య విలక్షణ సచ అవ్యక్త ఈశ్వరుడు కూడా అవ్యక్తుడే అవ్యక్తుడు అంటే వ్యక్తము కానివాడు అంటే అనింద్రియ గోచర ఇంద్రియ ఈశ్వరుడు ఇంద్రియగోచరుడు కాడు ఎందుకంటే వాంగ్ మనస అవిషయత్వాణ అని ఇక్కడ వెల్లంగొండ రామరాయ కవి సుయతో వాచో నివర్త అప్రాప్య మనసా సహ ఏది ఇంద్రియములకు మనస్సుకు గోచరిస్తుందో అది వ్యక్తము ఈశ్వరుడు అంటే పరమాత్మ ఇంద్రియ గోచరుడు కాదు మనస్సుకి కూడా గోచరుడు కాదు ఇప్పుడు ఇంద్రియ ఇప్పుడు బుద్ధికి దేవుడు దొరికాడు అనుకోండి అప్పుడు బుద్ధి గొప్పదవుతుందా దేవుడు గొప్ప అవుతాట బుద్ధి గొప్పది పుట్టి గిట్టే బుద్ధి దేవుడిని పట్టేసుకుంది అంటే బుద్ధి కంటే దేవుడు దేవుడు గొప్ప అవడం బుద్ధే కాబట్టి బుద్ధికి అందనిది అంటే మీరు ఒక థాట్ ద్వారా ఒక సంకల్పం ద్వారా మనోవృత్తి ద్వారా ఈశ్వరుణ్ణి విషయముగా చేయుట సంభవము కాదు పరస్తస్మాది తస్మాత్ పునఃపర ఆత్మస్వరూపము ప్రకృతి కంటే పరము అని చెప్పబడినది ఎందువల్ల పరస్పస్మాత్ అని చెప్పారు కదా పరహ అంటే గొప్పది ఎందువల్ల ఈ పరహ అనే మాట వస్తుంది సర్వత్రా వస్తుంది మీకు మూడో అధ్యాయంలో వచ్చింది ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనహ మనస పరం వ్యక్తం అవ్యక్త పురుష పర పురుషాన్న పర్కించి కాతి ఇది ఎక్కడుంది ఇది కఠోపనిషత్తులో భగవద్గీతలో కూడా ఉంది భగవద్గీతలో మూడో అధ్యాయంలో ఎక్కడో శ్లోకాలు ఉన్నాయి నా దగ్గరే ఉండే అధ్యాయం కూడా బహుశా నేను పట్టుకోగలుగుతానని ఆశిస్తున్నాను చూద్దాం ఇంద్రియాణి బుద్ధేరాత్మా మహాన్ పర మనసస్థు పరా బుద్ధి హీ యో బుద్ధే పరతస్థు సహా ఇది గీత బుద్ధేరాత్మా మహాన్ పర అది అది ఇది విషయం ఒక్కటే అది పరా అంటే ఇప్పుడు ఇంద్రియములు గొప్పవి పరాణి గొప్పవి ఎందువల్ల గొప్పవి చూడండి కన్నుతోటి మొత్తం జగత్తులంతని చూడగలుగుతున్నారు ఇప్పుడు ఆకాశం కేసి చూస్తే నక్షత్రాలు గ్రహాలు అన్నీ కనబడుతున్నాయి ఆకాశం గొప్పదా ఆకాశాన్ని చూసే కన్ను గొప్పదా కన్నే గొప్పది కన్ను గొప్ప కన్ను ఆ ఆకాశాన్ని అంతనే కూడా అర్థం జగత్తుని అంతనే అర్థం చేసుకోగలుగుతుంది ఇప్పుడు తెల్ల సామెత ఒకటి గుమ్మిడికాయ ఎంత పెద్దదైనా చొరకత్తికి లోకువా చొరకత్తి చిన్నది ఉంటుంది గుమ్మిడికాయ ఎంత ఉంటుంది అయినా కూడా ఈ కత్తి ఆ గుమ్మిడికాయని ముక్కలు చేయగలుగుతుంది అలాగే ఆకాశం విశాలంగా ఉంటుంది కానీ కన్ను పెసరంత ఉంటుంది అయినా కూడా ఈ కంటుతో చూసి అదిగో ఆ సూర్యుడు ఇంత దూరంలో ఉన్నాడు చంద్రుడు అంత దూరంలో సైన్స్ అంటే ఏమిటండి కన్నేగా టెలిస్కోప్లో ఇవ్వేవో కనపడితే టెలిస్కోపు సరే కన్ను టెలిస్కోపుకి యువతలో ఏముంటుంది కన్ను ఇంద్రియములు గొప్పవి వేదము గొప్పది కానీ వేదము శ్రవణంగా శృతి చెవి గొప్పది ఇంద్రియములు గొప్పవి లడ్డూ చాలా గొప్పది మరి జిఫ్ఫ రసనేంద్రియము లడ్డూ కంటే గొప్పది ఎందుకంటే లడ్డూ యొక్క మహిమని రసనేంద్రియం ద్వారానే మీరు స్వే మీరు అనుభవానికి తెచ్చుకుంటారు కాబట్టి ఇంద్రియాణి పరాణి ఆహు ఇంద్రియములు గొప్పవి మనస్సు ఇంద్రియముల కంటే గొప్పది ఇంద్రియేభ్య పరం మనహ ఎందుకంటే మనస్సే చూస్తుండే కన్ను ద్వారా మనస్సే వింటుంది చెవి ద్వారా మనస్సే ఆస్వాదిస్తుండే నాలుక ద్వారా మనస్సు ఇంద్రియముల కంటే గొప్పది మనస్సు కంటే బుద్ధి గొప్పది మనస్సు సుఖదుఖాలతోటి ఓలలాడుతూ ఉంటుంది బుద్ధి నిశ్చయస్వరూపంగా ఉంటుంది ఈ పని నేను చెయ్యాలి అనే నిశ్చయం బుద్ధి చేస్తుంది కాబట్టి మనస్సు కంటే బుద్ధి గొప్పది బుద్ధికంటే ఆత్మచైతన్యం గొప్పది బుద్ధేరాత్మా మహాన్ పర బుద్ధి కంటే ఆత్మ చైతన్యము గొప్పది సుపీరియర్ సో అలా గొప్పదని మీరు ఎందుకు చెప్ చెప్పారు బాగా చెప్పారు మంచిది ఎందువల్ల గొప్పది కొంచెం ఈ విచారము ఆత్మవిచారము కొంచెం ఇలాగే ఉంటుంది మీరు ఓపిక పట్టండి ఈవేళ నెక్స్ట్ క్లాస్ కూడా ఇది ఆత్మవిచారం సాగుతుంది ఎందువల్ల గొప్పది అంటే చెప్తున్నారు పూర్వోక్తాత్ భూత గ్రామ బీజభూతాత్ అవిద్యాలక్షణాత్ అవ్యక్తాత్ ఎందువలన కాదు దేనికంటే గొప్పది ఆత్మచైతన్యము దేనికంటే గొప్పది అంటే ఇంతకుముందు ఏం చెప్పారు అవిద్యారూపమైన అవ్యక్తాన్ని చెప్పారు అవిద్య అవిద్య అవ్యక్త అవస్థలో కారణం కదా అది అవిద్య అనే అవ్యక్తాన్ని చెప్పారు అదే భూతగ్రామములకు బీజము అదే వీడు నిద్రలేస్తూనే ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిగా నిద్రలేస్తాడు పరిచ్ఛిన్నమైన వ్యక్తి అంటే కల్పనది ఆ కల్పనకి మూలంలో అజ్ఞానము ఆత్మస్వరూపము యొక్క అజ్ఞానం అవుతుంది కాబట్టి అజ్ఞానం నుంచి వీడు వ్యక్తిగా ఆవిర్భవిస్తాడు కాబట్టి భూత్వా భూత్వా ప్రలీయతే ఏమంటే పుట్టుట గిట్టుట పుట్టుటా గిట్టుటా లేని ఆత్మతత్వము పుట్టినట్టుగా గిట్టబోవునట్లుగా భాషిస్తోంది అంటే అజ్ఞానమే కదా కాబట్టి నేను పుట్టి గిట్టువాడను ఈ పుట్టి గిట్టేవాడు ఎక్కడి నుంచి పుట్టాడు ఎక్కడి నుంచి వచ్చాడు వీడు అజ్ఞానం నుంచి వచ్చాడు కాబట్టి భూతగ్రామమునకంతకు బీజమైనటువంటి ఏ అవిద్య అలదో అది కూడా అవ్యక్తముగానే వర్ణింపబడినది కంటికి కానవచ్చేది కాదు కనుక ఆ అవిద్యారూపమైన అవ్యక్తము కంటే ఈ పరమాత్మ గొప్పది దానికంటే ఇది పర ఎలాగంటే చూడండి ఆత్మ నిర్విశేషము ఆత్మా నిర్విశేష ఇప్పుడు ఈ ఇది ఇది భిన్నములు ఇది దీనికంటే భిన్నము ఇది దీనికంటే భిన్నము ఈ భేదం మీకు ఎలా తెలిసింది అంటే దీంట్లో ఒక విశేషం ఉంది అది దీంట్లో లేదు దీంట్లో ఒక విశేషం ఉంది అది దీంట్లో లేదు ఉదాహరణకి ఇది నల్లధనము అనే గు అనే విశేషాన్ని కలిగి ఉంది ఇది పచ్చదనము అనే విశేషాన్ని కలిగి ఉంది రంగును బట్టి ఇది వేరు అది వేరే అని చెప్పేశారు ఇది నిడివి పొడవు తక్కువగా ఉన్నాయి ఇది నిడివి పొడవు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నిడివి పొడవు వెడల్పు వాటిని బట్టి ఇవి భిన్నములు అని చెప్పేశారు ఏవైనా రెండు అంశములు రెండు వస్తువులు భిన్నములు అని తెలియాలంటే విశేషం ఉండాలి ఒక విశేషం ఉండాలి ఈయన ఈ వ్యక్తి కంటే ఆ వ్యక్తి భిన్నము అన్నారనుకోండి ఎందువలన అంటే ఈయన తెల్లగా ఉన్నాడు ఆయన అల్లగా ఉన్నాడు ఏదో ఒక విశేషం ఉండాలి విశేషం లేకపోతే మీకు భేదము తెలియదు విశేషం ఉండాలి విశేషం ఉంటేనే భేదం అనుభవానికి వస్తుంది ఇప్పుడు అలా గోడకేసి చూశారనుకోండి ఆ గోడ అంతా రంగులో ఉంది తక్కువ కిటికీ వచ్చింది గోడ మారిపోయి కిటికీ వచ్చింది అని ఎలా తెలిసింది మీకు గోడ యొక్క ఆకారము వేరుగా ఉంది కిటికీ ఆకారం వేరుగా ఉంది ఆకారము విశేషం అది వేరుగా ఉంది అంచేతనే భిన్నము తెలుస్తుంది గోడ యొక్క రంగు వేరుగా ఉంది కిటికీ యొక్క రంగు వేరుగా ఉంది విశేషము తెలుస్తుంది ఒకప్పుడు గోడ కిటికీ ఒకే రంగులో ఒకే ఆకారంలో ఏ రకమైన విశేషము లేకుండా ఉన్నాయనుకోండి అప్పుడు మీకు ఇది కిటికీ ఇది ఆల్ డిఫరెన్సెస్ ఆర్ నోన్ ఓన్లీ బై కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఉండాలి విశేషం ఉండాలి విశేషం ఉంటే తేడా తెలుసుకుంది ఏమండి ఇప్పుడు ఆత్మ చైతన్యము గలదు పరబ్రహ్మ గలదు పరబ్రహ్మ నిర్విశేషం ఆత్మచైతన్యము నిర్విశేషం ఆత్మచైతన్యానికి పరబ్రహ్మకి మధ్యలో భేదాన్ని కలిగించే విశేషమేది ఆత్మయందు కానీ పరబ్రహ్మయందు కానీ లేదు కాబట్టి ఆత్మయే పరబ్రహ్మ ఇప్పుడు ఇక్కడ ఆకాశం ఉన్నది ఈ ఆకాశం ఉన్నది ఈ ఆకాశం ఈ ఆకాశం వేర్వేరా ఒక్కట ఒక్కటే అసలు నిజానికి ఈ ఆకాశం నేను ఇలా సున్న చుట్టూ నేను చూపిస్తున్నా తప్పిస్తే ఈ ఆకాశం అనేది ఈ ఆకాశం కంటే భిన్నంగా లేనేలేదు గురికి ఆర్గ్యుమెంట్ కోసం నేను అలా చెప్తున్నా ఈ ఆకాశానికి ఆకాశానికి తేడా ఏమిటండి ఏమీ తేడా అయితే ఇప్పుడు ఇదంతా ఒకటంటారా వేరు వేరే ఒకటే ఎందువల్ల ఎందువల్ల ఒకటి తేడా లేదు విశేషము లేదు విశేషం ఉంటే కదా ఇప్పుడు నేను నేను అన్నది తెలివియే కదా తెలివి తెలుస్తూ ఉంటుంది కదా ఆ తెలివికే నేను అని పేరు తెలివికి ఓ విశేషం పెడతాడు ఏమిటి నేను పుట్టాను అంటాడు పుట్టుటా అని విశేషం పెట్టి డేట్ ఆఫ్ బర్త్ కూడా సర్టిఫికెట్ కూడా చూపిస్తాడు సర్టిఫికెట్ చూపిస్తాడు నేను ఎందు నేని విశేషాన్ని వీడు పెడతాడు ఎప్పుడైతే నేను ఎందు లేని విశేషం పెట్టి నేను పుట్టాను అన్నాడో అప్పుడే వీడు పరబ్రహ్మ కంటే ఎందుకని పరబ్రహ్మ పుట్టలేదు పరబ్రహ్మ పుట్టలేదు ఇంక నువ్వు పరబ్రహ్మ ఎక్కడి నుంచి అవుతావు నేను పుట్టాను అని సర్టిఫికేట్ తోటి పుట్టుకుని తోట తిరగడానికి పనికొస్తాడు తప్ప ఇంక దేనికి పనికిరాడు పరబ్రహ్మ విశేషం వచ్చేసింది కదా నేను హైదరాబాదులో ఉన్నాను పరబ్రహ్మ వైకుంఠంలో ఉన్నాడు విశేషం వచ్చేసింది కదా పోల్లండి నేను ఎక్కడో ఉన్నాను పరబ్రహ్మ వైకుంఠంలో ఉన్నాడు వైకుంఠం విశేషం కదా వచ్చేసింది కదా ఇంకా నువ్వు పరబ్రహ్మ ఎలా అవుతావు నువ్వు ఇక్కడ కూర్చుని వైకుంఠంలో ఉన్న పరబ్రహ్మ నువ్వు ఎలా అవుతావు ద్వైతుల యొక్క ఇదే ద్వైతుల ఇబ్బంది ఇదే వాడు ఏమని అడుగుతాడంటే ద్వైతులు ఏమని అడుగుతాడంటే నువ్వు దేవుడు వెళ్ళవుతావు అని అడుగుతాడు ఎందుకు అవుతాడు అవడు ఎందుకంటే వీడు దేవుడు చుట్టూ ఓ డజన్ విశేషాలు పెడతారు నువ్వు చుట్టూ రెండు డజన్ల విశేషాలు పెడతాయి ఇన్ని విశేషాలు పెట్టాక ఇంకా నువ్వును పరబ్రహ్మ ఒకటేళ్ళు అవుతారు అవరు మరి శృతి ఏమని చెప్తోంది తత్వమసి అది నీవే అయి ఉన్నావు అంటే శృతి యొక్క విషంలో శృతి యొక్క దర్శనంలో పరబ్రహ్మ ఎందు విశేషములేంలేవు ఆత్మచైతన్యంలో విశేషాలు ఏం లేవు తత్వశ్ అజ్ఞానకల్పితమైన విశేషములు ఉండబట్టి అజ్ఞానిగా ఉన్నటువంటి జీవునికి తాను పరబ్రహ్మ కంటే భిన్నుడను అనే భేదము గోచరిస్తుంది అజ్ఞాన కల్పితమైన భేదము గోచరిస్తుంది అంటే చూడండి మీకు పురాణ దృష్టి కనుక బలంగా ఉన్నట్లయితే నేను చెప్పే మాటలు కొంచెం మీకు ఇబ్బందికరంగా అనిపించవచ్చు ఐ కెనాట్ హెల్ప్ ఎయిట్ ఇసే ఏమని చెప్తారంటే అపి తుష విదలనాదపి లోచన మేళనాదపి అంటే ఒక ధాన్యపు గింజ తీసుకుని దాని మీద ఉండే పళ్ళు తీసేయటానికి ఎంత శ్రమ పడాలో అంత శ్రమ కూడా ఈశ్వరుణ్ణి సాక్షాత్కరించుకోవడానికి పడనక్కర తుష విదలనాదపి అపి నేత్ర విమీ మేళనాథ కను రెప్పపాటు పడడానికి కళ్ళు ముయ్యడానికి ఎంత ఎఫర్ట్ ప్రయత్నం మీరు చేయాలో అంత ప్రయత్నం కూడా మీరు చేయనక్కర్లేదు కన్ను రెప్పపాటుకి ఎంత సమయం పడుతుందో అంత సమయం కూడా పట్టదు ఈశ్వరుణ్ణి తెలుసుకోవటానికి ఎందుకో తెలుసు ఈశ్వరుడు ఆత్మ చైతన్య రూపంగా మీ హృదయంలో ఉన్నాడు శివహం శివోహం ఇంకే మనం పాటలు పాడుతూ ఉంటే పాటలు పాటలు దానికి ఓ తబలా ఒకటి పెట్టి తబలా ఒకటి ఓ వైలిన్ ఒకటి పెట్టి కాబట్టి తబలా వైలిన్ పెడితే దేవుడు వచ్చేస్తాడా తబలా వైలిన్ మనసుకి డిస్ట్రాక్షన్ అయిపోతుంది అందుకోసం అలా అంటున్నా సో చిదానందరూప శివహం శివోహం అని మీరు పాట పాడతాడు పాట పాడితే ఏమైందండి నేను చిదానందరూపుడను అంటే ఏ రకమైన విశేషములు లేని శుద్ధ చిత్స్వరూపుడను ఎప్పుడైతే విశేషాలు ఏం లేవు శుద్ధ చైతన్యమే నేను అని మీరు ఎప్పుడు తెలుసుకుంటారో ఆ క్షణమే శివోహం మీరే శివుడు అయిపోతారు శివుడు అయిపోతారు కానీ విష్ణువు ఎవరని అనుకోదండి అలా అనుకోరు మళ్ళీ అలాంటి పిచ్చిలో పడద్దు కాబట్టి మీరు నేను ఫలానాపుడు పుట్టాను ఫలా అలా మొదలు అన్ని విశేషాలే అజ్ఞాన కల్పితమైన విశేషాలు ఉపాధి యొక్క విశేషాలు ఉపాధి నేను బ్రాహ్మణుణ్ణను క్షత్రియుణ్ణి ఆంధ్ర ప్రాంతం వాణ్ణి తెలంగాణ ప్రాంతం వాణ్ణి లేకపోతే పంజాబీని మద్రాసీని అని ఇలా మీరు విశేషాలు పెడితే మీరు మీరే మీరింక ఏది కారు మీరు ఏదో అదే అవుతారు ఎందుకంటే విశేషాలన్నీ ఉంటాయి ఈ విశేషములన్నీ కల్పితములు అని మీరు తెలిసేసుకుంటే కనురెప్పపాటంత సమయం కూడా పట్టదు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటానికి కాబట్టి మానవుడు అనాది కాలం నుంచి ఈశ్వరుని కొరకు అన్వేషిస్తూనే ఉన్నాడు కానీ ఈశ్వరుడు పట్టుకోలేకపోతున్నాడు కారణం ఏమంటే ఈశ్వర పరిభాషలో గడబడి ఈశ్వర ప్రాప్తి యొక్క పరిభాషలో గడపెడు ఈ విషయాన్ని మరింత వివరంగా మనం మళ్ళీ క్లాసులో చర్చిద్దాం మళ్ళీ వారం క్లాసు లేదు శని ఆదివారం రెండు రోజులు క్లాసు ఉండదు ఆపై శని ఆది క్లాసు ఉంటుంది హరి ఓం సత్సత్ శ్రీకృష్ణ అర్పణమస్తు